రభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరా మయ్యావేష్యమనోమాత్యయక్ ఉపాసతే పరలోపేత మతూ శ్రీ భగవాను వాచ అని కూడా ఉంది అంటే అర్జునుని ప్రశ్న అర్జునుని ప్రశ్న గురించి నేను కరెక్ట్ చెప్పాను దాన్ని కొంచెం సూక్ష్మంగానే గ్రహించాల్సి ఉంటుంది భక్తి గొప్పదా జ్ఞానము గొప్పదా కాదు ప్రశ్న కాదు సగుణోపాసన గొప్పదా నిర్గుణోపాసన గొప్పదా అవి ప్రశ్న కాదు ఇంట్లో ఏది గొప్పది ప్రశ్నే కాదు కొంతమంది అలా వ్యాఖ్యానిస్తారు దానివల్ల అంతా కన్ఫ్యూషన్ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అర్జునునకు లేక అర్జునుని స్థానంలో ఉండే సాధకునకు ఏది సుగమో అది ముఖ్యం ఆయన అంటారు మా దగ్గర అన్ని మందులు మంచివే కాబట్టి ఏ మీకేదవసరం అవుతావు అది సాధిస్తారు తప్ప అన్ని మందులు మంచివే అలాగే భక్తి మంచిదే జ్ఞానము ఒకవేళ ఎత్తికిత భేదాన్ని మనం అంగీకరించినప్పటికీ గొప్పదే జ్ఞానము గొప్పదే గొప్పదే నిర్గుణోపాసన గొప్పదే కాబట్టి ఏది గొప్ప ఏది తక్కువ అనే మీమాంస ఉండదు ఆ సాధకులకు ఏది సుగమము ఎప్పుడు కూడా శగుణోపాసన చేసినట్లయితే అది నిర్గుణోపాసనకు వీడిని తయారు చేసుకుంటుంది నిర్గుణోపాసన ఉత్తమ శ్రేణికి చెందినది దాన్ని చేరుకోవాలి అల్టిమేట్ అది అక్కడికి చేరుకోవడానికి శగుణోపాసన ఒక సోపాన ముట్టు సాధనము సాధించారు కాబట్టి సగుణోపాసనని జాగ్రత్తగా చేసినట్లయితే నిర్గుణోపాసనకు వాడు తయారయ్యి నిగుణోపాసన ద్వారా మోక్షాన్ని పొందుతారు సో గీతలో ఒక పరిపాటి కలదు ఏంటంటే ఆ పరిపాటి సాధనము నాకు సాధ్యము కంటే ఎక్కువ ప్రాముఖ్యమును ఇచ్చుట అది యొక్క లక్షణం ఆ జగద్గురువు కదా ఆయన బోధించేటువంటి ప్రక్రియ అట్లే ఉన్నది ఎక్కడైనా సాధనము సాధ్యము అంటే సాధనానికి ఎక్కువ ప్రాముఖ్యం సాధ్యానికి ఎక్కువ ప్రాముఖ్యము ఇవ్వరా ఇప్పుడు మనం వెళ్ళవలసిన దారికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు మనం చేరుకోబోయే స్థానములకు ఎక్కువ ప్రాముఖ్యం సపోజ్ ఇక్కడ నుండి కాశీ వెళ్ళాలనుకోండి కాశీలో ఇవి ఉంటాయి అవి ఉంటాయని కాశీనగరాన్ని వర్ణించి కూర్చుంటే మరి ఇక్కడి కాశీ వెళ్ళి దారి వర్ణించుకోకపోతే ఏది ముఖ్యం దారిని వర్ణించడమే ముఖ్యము కాశీనగరము గమ్యాన్ని వర్ణించడానికి అంత ప్రాముఖ్యము లేదు ఇది గీత యొక్క పరిపాటి మానవ స్వభావం ఎలా ఉంటుందంటే లక్ష్యదృష్టి ఉంటుంది ఆ లక్ష్యాన్ని పట్టుకున్నాము లక్ష్యాన్ని పట్టుకుంటూ ఉంటాడు నాకు ఇది కావాలి నేను అది పొందాలి అది పొందాలి అని లక్ష్యాన్ని పట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటాడు ఆ లక్ష్యాన్ని చేరే ఉపాయం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలని అనుకోడు ఆ ఉపాయాన్ని పట్టుకోవాలని అనుకోడు దీంట్లో మానవుని యొక్క దృక్పథంలో ఒక మౌలికమైన దోషం ఉంటుంది ఏంటంటే ఆ దోషము సాధనము సాధ్యము కదా సాధ్యము అంటే మనం పొందదగిన లక్ష్యము సాధనము ఉంటే దాన్ని పొందే ఉపాయము ఈ రెండింటిలో రెండింటినీ మనిషి యొక్క ఆ దోషం ఏమిటంటే రెండింటిని విడదీస్తాడు మనిషి భేద దృష్టిని కలిగి ఉంటాడు భేదాన్ని చూడడమే అలవాటై ఉంటాడు కాబట్టి సాధనము వేరు సాధ్యము వేరు అని అలాగ విడదీయడము అది మనిషి యొక్క దోషము మానవునిలో ఉండే మౌలికమైన దోషము ఇప్పుడు దానికి బాగా అలవాటు పడు ఉంటాం మనం ఇప్పుడు నెల రోజులు కష్టపడి పనిచేస్తాము అది సాధనము మనకి జీతం డబ్బు అది సాధించింది అది చూడండి ఇది వేరు అది వేరు ఇంకా మీరు ఈ మతపరమైన పరిస్థితి చూసినట్లయితే యజ్ఞము యాగము ఇత్యాది కర్మలు ఇక్కడ చేస్తాము అది సాధనము స్వర్గాన్ని అక్కడ పొందుతాము అది సాధ్యం రెండింటికి మధ్యన సంబంధం ఏముంది రెండు విడిపోయి ఉంటాయి కాబట్టి సాధనాన్ని సాధ్యాన్ని విడగొట్టి చూచుట అని ఒక దోషము రెండవ దోషం ఏమిటంటే సాధనము కంటే సాధ్యమునకు ఎక్కువ ప్రాముఖ్యముచ్చుట ఈ రెండు దోషాలు ఉంటాయి మనిషిలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే మౌలికంగా గీత యొక్క ఉపదేశమే చాలా మౌలికమైన ఉపదేశం అందుకోసం బహుశా నేను చెప్పు ఉంటానో అయినా మళ్ళీ చెప్తున్నాను శ్రీకృష్ణుని యొక్క ఉపదేశంలో ఉండే రహస్యం ఆ కర్మయోగ రహస్యం ఏమిటంటే సాధ్యము కంటే సాధనమునకే ప్రాముఖ్యమును ఎక్కువ ఇవ్వాలి ఇది కర్మయోగ రహస్యం కర్మనీయవాధి కార్స్తే మార్పు పదార్చన సాధ్యము గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉండవద్దు ఎప్పటికీ సాధ్యాన్ని సాధ్యాన్ని భావన చేసుకుంటూ దానికే అటాచ్ అయిపోయి సాధ్యం ఉందే ప్రేమను కలిగి ఉండవద్దు సాధ్యం ఒకసారి నిర్ణీతమైపోయిన తర్వాత ఆ సాధ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించే సాధనం ఏదైతే ఉంటుందో నీవు పూర్తిగా ఆ సాధననిష్ఠుడవు కమ్ము సాధననిష్ఠుడవు కమ్ము ఇది శ్రీకృష్ణుని యొక్క అత్యంత మౌలికమైన ఉపదేశం ఆయన ఈ ఉపదేశమును ప్రతి సందర్భంలోనూ ఈ ప్రిన్సిపల్ను అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు స్వగుణ ఉపాసన నిర్గుణ ఉపాసన మన ఉన్నాయి దేహాభిమానము అధికంగా ఉన్నవాడికి అంటే నేనే దేహము ఈ నేను దేహము అనే అభిమానము చాలా దృఢంగా ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆ దేహము యొక్క క్షేమము దాని సుఖదుఖము దాని బాగోగులు దాంట్లోనే తలముంతలు అయిపోతూ ఉంటాను సో టోటల్లీ కన్సూమ్డ్ వై ది వెల్ఫేర్ ఆఫ్ ది బాడీ అలా ఉంటారు కొంతమంది అలా ఉంటారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి అరడజన ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఆయన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు ఏదో రాష్ట్రపతికి ఉన్నారంటే అది ఒక మర్యాద రాజమర్యాదతో అలా ఉంటుంది రాష్ట్రపతి కూడా అంత దేహాభిమానం పెట్టుకుంటే ఆ రాష్ట్రపతి ఉద్యోగాన్ని కూడా చేయలేకపోయింది సో తీవ్రమైనటువంటి దేహాభిమానము కలిగి ఉంటారు మనస్సు ఫిజికల్ బాడీ మీద చాలా డివోట్ అయిపోయి ఉంటారు ఇదికే దేవుడు దయ్యము అని కబుర్లు అయితే చెప్తారు తప్ప దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఈస్ ది బాడీ అండ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఈస్ ది సెక్యూరింగ్ కంఫర్ట్ ఆఫ్ ది బాడీ అన్నట్టుగా జీవించేస్తూ ఉంటారు అటువంటి దేహాభిమానము గల వారికి నిర్గుణోపాసన సుతరాము పోస్టాహాలు అది వర్కౌట్ కాదు కాబట్టి ఇబ్బోపాసన చేసేసే అని చెప్పేస్తే అది వర్కౌట్ కాదు దేహాభిమానం వదలదు తర్వాత ఈ దేహాభిమానంలోనే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఒకటి ఫిజికల్ బాడీ యొక్క వెల్ఫేర్ చాలా గట్టిగా ఉన్నవాడికి వాడికి దేహాభిమానం తర్వాత ఈ అభిమానము అది ఇంకో రూపంగా ఎలా ఉంటుందంటే నేను కర్తాను ఇప్పుడు వైదికుడు ఉన్నాడు అనుకోండి వైదికుడు కర్తృత్వాభిమానం చాలా దృఢంగా కలిగి ఉంటాడు నేను కర్తాను నేను ఇది చేశాను అది చేస్తాను యక్ష్యే దాస్యాన్ని అంటూ శంకరుడు అని శ్రీకృష్ణుడు కోట్ చేస్తాడు చోట నేను ఈ యజ్ఞం చేశాను ఇంకోటి చేస్తాను ఈ దానం చేశాను మూడో ఒకటి చేస్తాను అని ఇది ఇంకో రకం అభిమానం లేదు ఇది కూడా దేహేంద్రియాభిమానమే కానీ క్వాలిటీ ఆఫ్ అభిమానం మారింది ఇది దీన్ని స్పిరిచువల్ ఈగో అంటారు లేకపోతే రిలీజియస్ ఈగో అంటారు అటువంటి అత్యంత దృఢమైన కర్తృత్వాభిమానం గలవాడికి కూడా నిర్గుణ ఉపాసన వసగదు అది వర్కౌట్ కాదు దానికి భిన్నంగా ఎవని అత్యంత దృఢమైన వివేకము ఆత్మ అనాత్మ వివేకము తీవ్రమైన వైరాగ్యము ఎవని ఎందైతే అంటే దేహము ఉందా అనే దానికి అది చూపించింది ఆ సాధకుడు తన దాన్ని తాను తక్కువ ఉంటాడు దేహాన్ని దానికి ఏదో మందు మాకు రోగం వస్తే మందు ఆకలి వేస్తే తిండి పడేస్తాడు దాని దాన్ని మోస్ట్లీ లివ్స్ బియాండ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ అలాగే ఉంటాడు తర్వాత కర్తృత్వం ఉండదు నేను ఇది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అనే ఉండదు సాంసారికమైన విషయంలో తీవ్రమైన వైరాగ్యం ఉంటుంది ఇటువంటి వివేక వైరాగ్యములు చాలా పరిపక్వంగా ఉన్నవాడికి నిర్గుణోపాసన ఈజ్ డీప్ింక్ కాబట్టి ఇది ఏది గొప్ప ఏది తక్కువ అని ప్రసక్తి కాదు అర్జునులకు ఏ తీసుకుందాం మనం కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఈ శగుణోపాసన నిర్గుణోపాసన రెండింటినీ ప్రస్తావించి శగుణోపాసనకి కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు ఎందుకని అర్జునుడు ముందు ఉన్నాడు కాబట్టి ముందున్న వాడిని బట్టి ఉంటుంది పాఠం ఎదుటివాడిని బట్టి ఉంటుంది కాబట్టి ఆ విషయ ఆ శగణోపాసనని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తున్నాడు తర్వాత నిర్గుణోపాసనని ప్రస్తావిస్తాడు నిర్గుణోపాసనని ఎలా ప్రస్తావిస్తాడంటే దాన్ని చక్కగా చెప్పి అది నీకు అక్కర్లేదు అది నీకు ఇప్పుడు వెంటనే నీకు వర్కౌట్ అది పక్కన పెట్టామట్టుగా సో చూద్దాము ముందు శగుణోపాసన చెప్తున్నాడు శ్రీ భగవాను అవతారిక శంకరుల అవతారిక ఏతూ అక్షరోపాసకాహ సమ్యగ్ దర్శిణ నివృత్తైషణాహ వీళ్ళు నిర్గురోపాసకులు నిర్గురోపాసకులను మూడు విశేషణాలతో వర్ణించారు వీళ్ళు అక్షరోపాసకా వినాశము లేని దాన్ని ఉపాసిస్తారు బ్రోహుడు ఉంటాడు దేవుడి దగ్గరికి దేవుడా నేను నిన్ను పూజ చేస్తున్నాను డబ్బు ఇవ్వమంటాడు వాడికి ఇప్పుడు ఏమో వినాశనం అయ్యేదాన్ని ఉపాసిస్తున్నాడు కదా డబ్బుకి వచ్చింది అనుకోని ఏమంటున్నాడు అని నాశనం ఇంకొకడు నేను దేవుడికి పూజ చేస్తున్నాను యజ్ఞం చేస్తున్నాను స్వర్గానికి పోవాలంటాడు స్వర్గం కూడా వినాశం కదా కాబట్టి ఈ మానవుడు లేదా సంతానం కోసం నేను పూజ చేస్తున్నాను అంటాడు అదో కాంట్రవర్సీ మనస్వామి సంతానం కోసం ఈ పూజ సంతానం అది శాశ్వత వినాశమా అవినాశ క్యా సంతానకా సంతానం అనేది వినాశం వీడేపోతూ ఉంటే మళ్ళీ వీళ్ళు సంతానం ఒకటే అక్కడ స్థిరంగా నిలిచి దేవుండదు కాబట్టి ఇటువంటి అటువంటి కమిట్మెంట్స్ కలిగి ఉంటాడు వాడు దేన్ని వాడు సీ వాడు పొందగోదేదేమిటి వినాశి అయిన దాన్నే పొందగోతారు అంటే వివేకం లేకపోవడం చేత నిత్యానిత్య వివేకం లేకపోవడం చేత అటువంటి వినాశి అయిన దాన్ని కోరుతాడు దానికి భిన్నంగా ఏతు ఎవరైతే అక్షరోపాసక వినాశము లేని తత్వాన్ని వాళ్ళు ఉపాసిస్తారు నశించి దాన్ని ఉపాసించారు దేహం ఉందనుకోండి దేహాన్ని ఉపాసించరు ఎందుకంటే నశిస్తున్నారు ఒకనొక మానసిక స్థితి సుఖ సుఖావస్థ ఉల్లాసంగా మనస్సు ఉంటారు దానిని ఉపాసిస్తారు ఈ భోగపరాయణం ఉన్నారు దాన్నే కోరుతారు దాన్ని వీళ్ళు ఉపాసించరు ఎందుకంటే మానసిక స్థితి ఎటువంటిదైనా కూడా అది ఎంత కోటీశ్వరుడైనా కూడా ఆ మనస్సు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఉల్లాసంగా ఉంటుంది అంతకుము ఉల్లాసంగా ఉన్నాడు ఏదైనా బిల్ గేట్స్ ఎప్పుడూ ఉల్లాసంగా అలా ఉండిపోతాడు అనుకుంటున్నారా ఇట్ ఓంట్ వర్క్ లైక్ ద ఎందుకంటే ద బ్రెయిన్ సెల్స్ ది నర్వస్ సిస్టమ్ దే కెనాట్ సస్టైన్ ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ ప్రొలాంగ్ హెక్సైట్మెంట్ సస్టైన్ చేయడం బ్రేక్ అయిపోతుంది ఈ విల్ గో క్రేజీ అలా కంటిన్యూస్గా హ్యాపీగా ఉంటాయి ఇట్ డజంట్ వర్క్ లైక్ ద మనం అనుకుంటాం ఆయనకేం బోళ్ళంత డబ్బుని ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు అలా ఉండటం కాబట్టి ఒకనొక మానసిక స్థితి అది అవినాశి అన్నిటికీ కలగాలి అది వినాశ లక్షణాన్ని కడిగి ఉంటుంది కాబట్టి ఒకదొక దైహిక స్థితినో మానసిక స్థితినో అవస్థను లేక ఒక స్థానము నాకు ఆ స్థానము కావాలి అని కోరుకునే నేను ఉపాసన చేశారనుకోండి అది వినాశ అయిపోతుంది శ్రీ మహావిష్ణువు వరం కోరేట యోగిలు కూర్చుని అయ్యో నశించిపోయేదాన్ని కోరుకున్నామే ధ్రువ పదాన్ని కోరుకున్నాడు అది పేరే ధ్రుమపదము అది కూడా నశించిపోతుందంటే ఇంక ఏది మిగులుతుంది కాబట్టి ఈ అక్షరో పాసిబుల్ ఉన్నారే వాళ్ళు నశించేదాన్ని కోరరు నశించని దాన్ని కోరుతారు రెండే ఉన్నాయండి సృష్టిలో పురుషుడు ప్రకృతి ఈశ్వరుడు ప్రకృతి మీరు ప్రకృతిని కోరేరంటే నశిస్తుంది ఈశ్వరుణ్ణి కోరితే అది శాశ్వతము కాలాతీతము కాబట్టి వీళ్ళు ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి కొరకు ఉపాసన చేస్తారు వాళ్ళు అక్షరోపాసక ఆ ఉపాసన వాడు చేయాలంటే మౌలికంగా కామన అనేది వాడు ఉండకూడదు అప్పుడు మాత్రమే వాడు అక్షరోపాసనక అర్హుడవుతాడు నివృత్త ఏషన ఏషణ ఉన్న మళ్ళీ ఏషణ అంటారు కాదు ఏషణ నివృత్త ఐషణ అంటే సంధి చేస్తే అవి వచ్చింది అంటే కామనలన్నీ కూడా దూరంగా పోయాయి ప్రతివాడి జీవితంలోనూ ఒక అవస్థ ఉంటుంది ఆ ప్రాబ్లస్ అవసరంలో ఏవో కొన్ని కామనలు ఉండి ఉంటాయి అవి కొంతకాలం అతని మనస్సులో మెదిలి ఇప్పుడు వాటికి మనస్సులో చోటు దొరక్క అవి ఎక్కడికో పోయాయి ఈ కామన ఎలా ఉంటుందంటే మీరు పట్టుకుంటే ఉండిపోతున్నారు మీరు పట్టుకోకపోతే అది పోతుందా అది ఉండలేదు మీరు పట్టుకునేదాకా దానికి స్థితి లభించండి కాబట్టి నివృత్త ఏషణ హంగుడు మనకు ఉపయోగపడదు అని ఇంకో చోటకి పోతాడు కామన్ తర్వాత సమ్యక్ ఈ సమ్యగ్ అనేది అది ఆ అక్షరోపాసన యొక్క విశిష్ట లక్షణం హాల్మార్క్ అంటారు సమ్యక్ దర్శనం అంటే ఏమిటి ఇప్పుడు ఎదుర్కొండడు సుఖిస్తూ ఉంటాడు ఇంకొకరు దుఃఖిస్తూ ఉంటాడు ఈ సుఖము దుఃఖం వాళ్ళు పరస్పరం విరుద్ధంగా మనకు కనపడతారు కానీ సమ్యగ్ దర్శనము గలవాడికి ఇద్దరూ సమానంగా కనపడతారు ఎందుకని సుఖము దుఃఖములకు అతీతమైన ఆత్మతత్వమును వాళ్ళు దర్శిస్తారు కష్టం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమద కతి అని కఠోపనిషత్తులు అంటాడు మద అమద ఇవాడు గురించే కానక్కర్లేదు కూడా మానసిక స్థితి ఉల్లాసంగా ఉన్నప్పుడు మానసిక స్థితి దుఃఖంతో నుండి ఉన్నప్పుడు రెండు సందర్భాల్లోనూ చాలా నిశ్చలమైన లేక అవికారి అంటే ఎట్టి వికారములు లేని ఆ చైతన్య స్వరూపాన్ని దర్శించగలుగుతాడు కారణాల తన ఎందు తన ఎందు తన మనస్సులో దుఃఖం కలుగు మనస్సున్న తర్వాత దానికి దుఃఖం ఉంటుంది సుఖం నిరంతరంగా సుఖం దేనికి ఏదో ఉండదు మనస్సున్న ఏదో కొంత దుఃఖం ఎలాగో ఉంటుంది ఆ దుఃఖమును కూడా సాక్షిగా దర్శిస్తాడు దుఃఖానికి సాక్షి అవుతాడు తప్ప దుఃఖి అవ్వదు సో దుఃఖినో ఏది సాక్ష్యత్వం ఒక సాక్షి దుఃఖినో భవేత్త ఒక విద్యారీజ స్వామి కాబట్టి దుఃఖానికి సాక్షిగా ఉంటాడు తప్ప తాను స్వయంగా దుఃఖికాడు దాన్ని సమ్యగ్ దర్శనము అంటారు అధ్యాత్మమునందు సమ్యక్ దర్శనమును కలిగి ఉంటాడు తర్వాత అధిభూతమునందు కూడా సమ్యక్ దర్శనమును కలిగి ఉంటాడు అంటే ఏమిటి ఇవ్వ వీడు మిత్రుడు వీడు శత్రువు అనే భేదం ఉండదు సమశత్రౌత శత్రౌచ మిత్రేచ అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా సమంగా ఉంటాడు సమశత్రౌచ మిత్రేచ దీనికి శంకరులు ఈ సమ్యగ్ దర్శనాన్ని ఒక శ్లోకంతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు విద్యా బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన దేని సమదర్శి అని దానినే శంకరులు సమ్యగ్దర్శి అంటారు వాళ్ళంటారు ఆ పదప్రయోగము యొక్క శైలి శ్రీకృష్ణుడు దేన్ని సమదర్శనం అంటాడు సరిగ్గా దానినే శంకరుడు సమ్యగ్దర్శి అంటాడు సమదర్శి అంటే తత్వము సమము అతి సమమైన తత్వమును దర్శించేవాడు సమదర్శి సరిగ్గా చూడ్డం చేతమైన వాడు సమ్యగ్దర్శి కాబట్టి పదముల యొక్క ప్రవృత్తి భిన్నంగా ఉన్నప్పటికీ అర్థం ఒకటే కనుక అటువంటి సమ్యగ్దర్శనము కలిగి ఉంటాడు తనా పరాయి అనే భేదం ఉండదు అది అసమ్యగ్ దర్శనం వీడు మిత్రుడు శత్రువు అనే భేదం ఉండదు మన వాళ్ళ తర్వాత ధర్మ అధర్మ వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అనే భేదం ఉండదు సాధుష్విక పాపేషు సమబుద్ధి విశిష్యత సో అటువంటి సమ్యగ్ దర్శనము ఇటువంటి లక్షణాలు అంటే ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి చూడండి వాడు ఉపాసించేది అవినాశ తత్వాన్ని ఉపాసిస్తారు సాంసారికములైన యేషణులు వాడికి ఏమీ అక్షరలేదు సమ్యగ్ దర్శనంలో ఉంటాడు వాడు ముగ్గుణ ఉపాసనకి తగిన వాడు అర్జునుడికి అంత స్థితి అక్కడిది కాబట్టి అర్జునుడు చేయాల్సింది సగుణోపాసనలే అదే చెప్పబోతున్నాడు ఆయన దేవతావత్తిష్టంతో వాళ్ళని అలా పక్కన పెట్టడం కాదు ఈ అక్షరోపాసకులు ఉన్నారు వాళ్ళని అలా పక్కన పెట్టడం కాదు వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు మీరేమో బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళాలి విమానం ఎక్కి వెళ్తున్నారు వాళ్ళ గురించి ఎందుకు చెప్పడం అనవసరం కాదు మీకు బస్సులు ఎక్కడ దొరుకుతాయో ఎక్కడే కానీ సీటు కావాలంటే ఎలా అవన్నీ మీకు చెప్తే ఉపయోగం కానీ విమానంలో విజయవాడ ఎలా వెళ్లాలో చెప్తే ఎంతసేపు అక్కడెక్కడ దిగుతుంది ఎందుకు ఈ సమాచారం తన అవసరం కదా బస్సులో వెళ్ళి వాడికి విమానం కావాలవసం ఇష్టంతో తాగుతా వాళ్ళని పక్కన పెట్టాం కాదు నేను కూడా విమానంలో అప్పుడు ఆలుచు అంతవరకు పక్కన పెట్టు సరే తాన్ ప్రతి యద్వక్తవ్యం తత్ ఉపరిష్టాత్ భక్ష సో అటువంటి అక్షరోపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పడం అవసరమే ఎందుకంటే విషయం సమగ్రంగా ఉండాలి కదా వాళ్ళని పూర్తిగా పక్కన ఒక్క మాట కూడా చెప్పకపోతే శాస్త్రం సమగ్రం అవ్వదు కాబట్టి వాళ్ళ గురించి ఒక సందర్భం ఉంటుంది నేను చెప్తాను వాళ్ళ గురించి ప్రస్తుతానికి పక్కన పెట్టు ప్రస్తుతం నీకు ఉపయోగపడే శగుణోపాసన చెప్తాను చూసినందు వాళ్ళ గురించి ఓ మాట నేను క్లూప్తంగా తరువాతనే ఈ శగుణోపాసన చెప్పడం అయిన తర్వాత కృప్తంగా ఓ మాట వాళ్ళ గురించి చెప్పి శ్రీకృష్ణుడు అదే చేస్తాడు వాళ్ళ గురించి కృప్తంగా ఓ మాట చెప్పేసి మళ్ళీ శగుణోపాసనలోకి వచ్చేస్తాడు వచ్చేసి మొత్తం అధ్యాయం అంతమయ్యే వరకు కూడా ఆ శగుణోపాసనకు కావాల్సిన వ్యవస్థనే బోధిస్తాడు క్షత్రం ఏంటంటే ఈ శగుణోపాసన శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా చేస్తే వాడు సమ్యక్ అయిపోతాడు ఆటోమేటిక్గా ఆ అక్షరోపాసనలోకి వెళ్ళిపోతాడు దట్ ఈస్ హౌ ద స్కీమ్ వర్క్స్ దీంట్లో రహస్యం ఏమిటంటే సాధననిష్టయే కర్తవ్యము సాధ్యనిష్ట అఖమ సాధ్యం గురించి తెలుసుంటే సరిపడుతుంది యు నో వాట్ ఈస్ ది సాధ్య అట్ ఈస్ ఎన్ అర్థం ఇంకా సాధననిష్టయే కర్తవ్యము ఎందుకంటే నేను ఇందాక మనం చేసినట్టుగా సాధనమును సాధ్యమును విడదీసి చూచుట దోషము అలా విడదీసి చూడకూడదు ఎప్పుడు కూడా సాధ్యమనేది సాధనము నుండి నిర్మాణం అవుతుంది ఇప్పుడు పువ్వు మొగ్గ నుంచి వస్తుంది మొగ్గ మొగ్గలాగుండి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊరిపడదు పువ్వు అలాగే సాధ్యము సాధనము నుండి నిర్మాణం అవుతుంది కాబట్టి మీరు సాధనాన్ని చక్కగా నిష్టతో ఉపాసిస్తూ ఉన్నట్లయితే ఆ సాధనమే అది పరిణా పరిణామాన్ని చెంది పరిపక్వమై సాధ్యముగా తీర్చిదిద్దబడుతుంది అది దాని వ్యవస్థ కాబట్టి మీరు సాధ్యాన్ని కొట్టు కూర్చుంటే అదే అది వర్కౌట్ కాదు మీరు సాధనాన్ని చక్కగా ఉపాసిస్తూ ఉన్నట్లయితే సాధ్యము మీరు పట్టుకోనక్కలేదు అది వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది కాబట్టి సాధన నిష్టను ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిత సాధన నిష్టకు ఇది గీత యొక్క పరిపాటి ఎంతయూ సొగసుగానున్నది సరి మంచిది ఇప్పుడు సాధనాన్ని చెప్తున్నాడు ఏతు ఇతరే ఎవరైతే దీనికి భిన్నంగా ఉంటారో దీనికి భిన్నంగా ఉంటారంటే ఏమిటి వాళ్ళకి సమ్యగ్ దర్శనం ఉండదు దీనికి భిన్నంగా అంటే ఏవో కోరికలు ఉంటాయి ఏషంగా ఇంకా ఏవో కోరికలు ఉంటాయి ఏవో కోరికలు ఉంటాయి ఇప్పుడు ఈ కోరికలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే కోరి కోరుకోవడంలో తప్పు ఏమిటంటారు కూడా అదే తప్పంతా అక్కడే ఉందరని అయినా అని అర్థం చే కామ ఏష కామనయే ఉన్న దోషమేదని అది అర్థం చేసుకోండి కోరుకోవడంలో తప్పేవిటని ఏదో పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ అని పెడతారు కోరిక తప్పని ఎవరైనా చెప్తే వాడేదో మార్స్ నుంచి వచ్చాడో లేకపోతే ఏదో అశాస్త్రీయమైన విషయం ఏదో చెప్తున్నాడో అన్నట్టుగా వాడు చేసి చూడడం ఉంటాయి ఎందుకంటే జనులు పీపుల్ ఆర్ క్రేజీ దే ఆర్ క్రేజీ దే ఆర్ కాట్ ఇన్ ది ఇన్ ది సంసార ఎవేవో కోరికలు ఉంటాయి సో అలా ఉంటారు తర్వాత నివృత్హికి ఆపోదర్శనం ఉండదు వీడు మనవాడు వాడు పరాయవాడు వీడి మిత్రుడు వీడు శత్రువు అలా ఉంటారు తర్వాత నాశం చెంది దాన్ని ఉపాసిస్తారు తప్ప అవినాశిని ఉపాసించారు ఏదో ఏదో పూర్తి చేస్తారు చేస్తున్నారు అంటే డబ్బు కోసం చేస్తున్నారు అంటే డబ్బు ఏం చేస్తుంది అండి డబ్బు ఏమవుతుంది నశించిపోతుంది అసలు మీరు ఏమి ఎక్కర్లేకుండా నశించిపోతుంది ఇప్పుడు ఇందిరా వికాస పత్రంలో పెట్టాడు లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఇందిరా వికాస పత్రంలో పెట్టాడు అది ఏడున్నర సంవత్సరాలకి రెండు లక్షలు వచ్చింది ఇప్పుడు ఆ లక్ష రూపాయల్లో ఇన్ఫ్లేషన్ కారణంగా నశించిపోయింది కానీ ఈ రెండున్నర లక్షల్లో వాడు ఏడున్నర సంవత్సరాల క్రితం లక్షతోటి కొనగలిగిన వస్తువు ఏదైతే ఉంటుందో ఈ రెండున్నర లక్షల్లో ఆ వస్తువులో సగం కూడా రాలేదు సరిపడిందా అక్కడికే నశించిపోయింది వీడి ఇందిరా పత్రాలు వీడి దగ్గర ఉండగానే నశించిపోతుంది అది డ్యూటు ఇన్ఫ్లేషన్ నశించిపోతుంది ఓ ఎలక్షన్ వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది వీడి డబ్బు సగం అక్కడే కరిగిపోయింది ఏది వీడి పత్రం వీడి దగ్గర ఉండగానే కాబట్టి డబ్బు అనేది నశించిపోతుంది దానికోసం వీళ్ళు పూర్తి చేస్తారంటే ఏ రకమైన ఉపాసన చేస్తున్నట్టు కాబట్టి దేహాభిమానం ఉండి సమ్యక్ దర్శనం లేక ఇంకా కామనలు కొన్ని ఉన్నవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు తమలో ఒక మార్పును తెచ్చుకోవాలి తెచ్చుకుని ఊరికి అక్షరోపాసనకి గెంతు వేయకూడదు పుట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి అలా చేయకూడదు ముందు శగుణోపాసన క్లీన్గా శగుణోపాసన చేయటం వాళ్ళు అభ్యాసం చేయాలి శగుణోపాసనని అర్థం చేసుకుని దాన్ని చేయాలి ఏమిటా శగుణోపాసన ఇలా ఉంటుందండి మయ్యావేశ్య మనోయేమా ఏ అంటే ఎవరైతే మనస్సును నాయందు ఆవేశించి ఆవేశించి అంటే ప్రవేశపెట్టి ఆవేశింపజేసి ఆవిశ్య ఆవేశ్య అంటే నా మనస్సును ప్రవేశపెట్టి అంటే మనస్సును నా ఎందు ఏకాగ్రత చేసి అని అర్థం ఇప్పుడు వీడు పూజ శ్రీకృష్ణుడిని పూజ చేస్తున్నాడు ఎందుకోసం ఏదో ఆ స్వర్గం కోసం స్వర్గం వస్తున్నప్పుడు ఇప్పుడు వీడి ప్రేమ ఎక్కడ ఉన్నట్టు శ్రీకృష్ణుడి మీద ఉన్నట్టే స్వర్గం మీద దేవుడు ఉలకడు పలకడు కాబట్టి సరిపడింది కానీ ఆయన కొంచెం ఉలికి పలికివాడైతే మాత్రం ఎలా మోసం చేస్తావా అని చీవాటి పెడతాడు ఎందుకంటే ఇంత భక్తితో పూజ చేస్తున్నావు అని అంటున్నావు నీ ప్రేమ నా మీద ఉందా స్వర్గమేద ఉంది అని ఆయన అడిగాడు అనుకోండి వీడు ఏ ముఖం పెట్టుకుంటాడు ఇప్పుడు భార్యతోటి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఎందుకంటే మీ నాయన బాగా డబ్బున్నవాడు నాకేదో కారు ఏదో ఇస్తారని అన్నాడు కాబట్టి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానంటే ఆవిడేమవుతుంది హీ విల్ స్లాప్ ఇన్ హిస్ ఫ్రెండ్స్ ఏమనాలి మీ నాయన సంపదతోటి నాకు సంబంధం లేదు ఆయన డబ్బులవాడు కావచ్చు పేదవాడు కావచ్చు నాకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు దట్ ఈజీ సపరేట్ అది ఇన్కాన్సిక్వెన్షియల్ అది ముఖ్యం కాదు నేను నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రేమిస్తున్నాను అంటే అది యథార్థమైన ప్రేమ సో ప్రేమ అంటే అలా ఉంటుంది ఏ సందర్భంలోనైనా ఈశ్వరుని ఎడవకుండా అటువంటి ప్రేమను కలిగి ఉండవలేదు ఇప్పుడు మనస్సును ఏకాగ్రము చేసి అంటే మనిషి ఏమనుకుంటాడంటే ఏవో యోగ పద్ధతులు పాటించి ప్రాణాయామం చేసి కుంభకణి చేస్తే మనస్సు ఏకాగ్రం అవుతుందనుకుంటాడు అది ఎన్ఫోర్స్డ్ వన్ పాయింటెడ్ యూస్ ఆఫ్ ది మైండ్ అది మైండ్ పది పది విధాల చల్లా దాని మీద బలాత్కారంగా ఏకాగ్రత చదపట్టుకొచ్చే ప్రయత్నం దానివల్ల పెద్ద కొద్ది ప్రభుత్వ ఉంటుంది కానీ అసలైన ప్రయోజనం దానివల్ల ఉండదు అసలైన ప్రయోజనం ఎప్పుడు వస్తుందంటే మనస్సు సహజంగా స్పాంటేనియస్గా ఈశ్వరునిపై లగ్నం అవుతుంది ఏ రకమైన ఎన్ఫోర్సింగ్ అక్కర్లేదు ఇంపోజింగ్ అక్కర్లేదు సహజంగా ఈశ్వరునిపై లగ్నం అవుతుంది ఎలాగో దాన్నే ప్రేమ అంటారు అది ఎలాగో తెలుసునండి ఈశ్వరుని ద్వారా ఏవేవో ప్రాపంచక విషయాలను రాబట్టుకోవాలని ఆలోచించి వాడికి ఆ ప్రాపంచక విషయాలపైకే పోతుంది తప్ప మనస్సు ఈశ్వరునిపై ఎందుకు లగ్నం అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఇతరములైన విషయములను తిరస్కరించేసి కేవలము ఈశ్వరుణ్ణి మాత్రమే ప్రేమించుట దాన్ని మయ్యావేశ్య మనోయేమ ఇది ముందుకు వెళ్లే లోపల ఇంకొక మాట చెప్పాల్సి ఉంటుంది శగుణోపాసన చెప్తున్నాము నిర్గుణోపాసనని పక్కన పెట్టాము తర్వాత చూద్దాము మనము ఈ సగుణోపాసనా నిర్గుణోపాసనకి అంతిమ ఫలం ఒక్కటే మోక్షం శగుణోపాసన మోక్షానికే తీసుకెళ్తుంది ఇప్పుడు బస్సు ఎక్కినా విజయవాడ వెళ్తారు విమానా విజయవాడ వెళ్తారు ఫల ఒక్కటే కానీ అధికారి భిన్నంగా ఉంటాయి దట్ ఈస్ ది సీక్రెట్ కాబట్టి నిర్గుణోపాసనకి తీవ్రమైన వివేక వైరాగ్యాలు కలవాడు అధికారి అవుతాడు యోగ్యుడవుతాడు వివేక వైరాగ్యాలు లేక ఇంకా దేహాభిమానము కర్తృత్వము కలవాడు శగుణోపాసనకి యోగ్యుడవుతాడు కాబట్టి మనం శగుణోపాసన మీద ఫోకస్ పెట్టుకుని నిర్గుణోపాసన అనే లక్ష్యాన్ని కూడా మనస్సులో పెట్టుకుని మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాము ఏ విధంగా మనస్సులో కామనలన్నీ క్రమక్రమలుగా తగ్గిపోతే స్పాంటేనియస్గా అంటే అది సహజంగానే మనస్సు నిర్మలంగా ఉంటుంది కదలిక మీకు మనస్సు యొక్క కదలిక ఒక దృష్టాంతం ది మోర్ ఇంక్యూర్ ద మోర్ ఎడ్యుకేటెడ్ ఇట్ల బిడ్ మనస్సు అది మీకు మనస్సు ఎడ్యుకేటెడ్గా ఉందంటే మీకు వేళ్ళు ఇలా చేశారు వాళ్ళలా చేశారు వాళ్ళ మూలంగా నా మనస్సు చెడిపోయిందని మీరు అనుకుంటున్నారు నో వాళ్ళ మూలంగా మీ మనస్సు చెడిపో వాళ్ళు ఉంటే నిమిత్తం మాత్రంగా ఉంటారు బయట మన మనస్సు ఇజుకేట్ అయితే మన మనస్సులో ఉండే కాలుష్యమే దానికి ఇప్పుడు ఎవరో మంచిగా ఇస్తాడు మీరు తాగుతారు దాంట్లో ఏదో ఇన్ఫెక్షన్లో లేకపోతే కడుపులో మంట వస్తుంది దీనివల్ల వచ్చింది ఆ కడుపులో ఆ త్రాగిన నీటిలో ఉండే కాలుష్యం వచ్చింది కాదు వాడిచ్చా వాడు నిమిత్తం వారిని తాగలేదుగా మీరు ఈ మీరు వాడు నిమిత్తం అదే రకంగా మీ మనస్సు వాళ్ళ కల్లోల పెంపడానికి వేరెవడో వాడు నిమిత్తం అసలు కారణం ఏమిటంటే ఆ మనస్సులో కాలుష్యము కాబట్టి ఏమిటి కాలుష్యము మనస్సులో కాలుష్యములన్నీ కలిపి యుద్ధం దాన్ని మీరు దిష్టింగ్ చేస్తే ఒక్కటి తేలుతుంది మూడు తేల్చాడు శ్రీకృష్ణుడు మనస్సులో కాలుష్యాన్ని సో కామ క్రోధస్త మూడు త్రివిధం నరకశేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తా లోభ తస్మాదేతత్జేత్ అని మూడింటికి జయించాడు కాలుష్యమంతా డిస్ట్రిబ్యూ చేస్తే మూడైంది ఈ మూడింటిలో కూడా ఫర్దర్ గా డిస్ట్రిబ్యూ చేస్తే డిస్ట్రిగేషన్ చేసి వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా చేసుకుంటూ పోతారు కాబట్టి మళ్లీ ఇంకోసారి డిస్ట్రిబ్యూ చేస్తే కా మహారీని సెట్లు అవుతున్నాయి ఎందుకంటే కామన సక్సెస్ అయితే అంటే కోరిక పరిపూర్తి చెందినప్పుడు లోభం పుడుతుంది దాని నుంచే కోరిక విఘాతం అయిపోతే కోరిక ఫెయిల్ అయిపోతే భగ్నం అయిపోతే క్రోధం పుడుతుంది భగ్నమైన కామనయే క్రోధం అవుతుంది పరిపూర్ణమైన అంటే పూర్తి పూర్తి కామనయే లోభం అవుతుంది కాబట్టి కామను తీసి పారేస్తే క్రోధము లోభము అవతలికి పోతాయి కాబట్టి ఇట్ ఆల్ సిటిల్స్ డౌన్ ఎస్ కామనా కనుక సకల కామనలను మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో మీ మనస్సు నిర్మలంగానే ఉంటుంది మీరు ముక్కు మూసేసి కుంభకం ఏ అంటే ఎవరైతే ఎవరైతే అంటే ఏ కే చిత్ ఎవరైనా కావచ్చు ఈ భక్తి సామ్రాజ్యంలో అందరికీ ప్రవేశము కలదు ఇంట్లో ఫలానా ప్రవేశం ఉంది ఫలానా ప్రవేశం లేదు అనే మాట లేదు ఒక చోట నేను ఎక్కడికో దేవాలయానికి వెళ్ళా ఇక్కడ హిందూ ఇతరులకు ప్రవేశము లేదు అని రాసిపెట్టారు బోర్డు అక్కడ కాబట్టి భక్తి సామ్రాజ్యంలో అదేం లేదు అందరూ వచ్చేసి మీరు శ్రీకృష్ణుని ఆరాధనతో తెలుసుకుంటే మీరు హిందువులు కాకపోయినా యూ కెన్ వాక్యం ప్రవేశ నిషిద్ధ హై ఐసార్హీ హై అలాంటిదేమీ లేదు భక్తి సామ్రాజ్యంలో ఎవరు వాళ్ళు అలా ఇది పెట్టారు తెలియక పెట్టారు తెలియక తెలుసుంటారు అనమాట ఎవళ్ళైనా హిందువులు అందరూ హిందువులే భక్తి సామ్రాజ్యంలోకి అందరూ వెల్కమే ఒకసారి అక్బర్ పాదుషా బీర్బల్ అని అడిగాడు అక్బర్ పాదుషా అంటే కొంత విశాల హృదయం గలవాడు బీర్బల్ అనే ఒక మంత్రిని పెట్టుకున్నాడు చాలా బుద్ధిమంతుడు ఏ బీర్బల్ నేను పాదుషా పాదుషా చక్రవర్తి చాలా పెద్ద హయ్యెస్ట్ సో నేను పాదుషా ఈ జగత్తుకి పాదుషా ఒకడు దేవుడు నేను ఇక్కడ ఈ సామ్రాజ్యానికి పాదుషా మా ఇద్దరి గురించి ఏదైనా ఫోన్కి చెప్పాను అడిగాడు ఈ పాదుషాకే ఆ పాదుషాకే ఏదైనా కోలిక చెప్పమంటే మహారాజ్ మీ మీ పాదుష మీరే గొప్ప పాదుష భగవంతుడు మీ అంత గొప్ప పాదుష కాదన్నాడు అంటే ఏ దీర్భం నువ్వు నాకేదో పెడుతున్నావు నువ్వేదో దీంట్లో ఏదో నా గొయ్యి తీస్తున్నట్టే కనపడుతోంది యు ఎక్స్ప్లెయిన్ యువర్ శాల్ అన్నాడు అంటే చూడండి మీరు ఎవరినైనా మీ సామ్రాజ్యం నుంచి నిష్కాసం చేయాల్సేయాలంటే బహిష్కృతుడిని చేసేయాలంటే మీరు వెంటనే ఒక ఆర్దరు వేస్తే బహిష్కృతు లేకుంటాడు కానీ ఆ పని ఈశ్వరుడు చేయలేడు ఈశ్వరుడు వల్ల కాదు ఎందుకంటే ఈశ్వరుడి సామ్రాజ్యం బయట ఏమీ లేదు అందరూ ఈశ్వరుడి సామ్రాజ్యంలో వారే పుణ్యాత్ములు పాపాత్ములు నరకం మిత్రుడు శత్రువు అందరూ ఈశ్వరుడి సామ్రాజ్యంలో వారు ఈశ్వరుడు ఫలానా జీవుణ్ణి నా వ్యాపకత్వానికి బయటకు తోసేస్తానని ఈశ్వరుని ట్రై చేసి కూడా తోసేయలేడు మీరు తోసేయగలుగుతారు కాబట్టి మీరే గొప్పన్నాడు దీన్ని వ్యాజస్థుతి అంటారు యథార్థమైన స్థుతి కాదండి వ్యాజస్తు ఎనీవే కాబట్టి ఏ చవరైతే అందరూ ఆ పరమేశ్వరుని యొక్క సగునోపాసనకి వెల్కమ్ దీంట్లో ఎవరిని బయటపెట్టి ఏమీ లేదు అందరూ అర్హులే సర్ సో ఏ ఎవరైతే భక్తి సామ్రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో ఎలా ప్రవేశిస్తారు మన ఆవేశ మనస్సును ఏకాగ్రం చేయాలి మనస్సును ఏకాగ్రం చేయాలంటే రెండు పద్ధతులు ఒకటి యశణా త్యాగలు కోరికలను బాగా తగ్గించేసుకుంటూ ఉంటారు అంటే మరి కోరికలు ఏమవుతాయి దీనికి ట్రిక్ ఉంటాయి ఎదేవ దేవ మంగళలాయ యదేవ దేవ కరోతి తదేవ మంగళాయ చూడండి వాటెవర్ హ్యాపెన్స్ వాటెవర్ స్మాలర్ విడ్ హ్యాపెన్స్ బై ద విల్ ఆఫ్ గాడ్ నెంబర్ వన్ నెంబర్ టూ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్ ఈ రెండు ఈ రెండు మాటలని మనస్సుకి పట్టించుకుంటే ఇంకా విశ్రాంతే విశ్రాంతి అంతా రిలాక్సేషన్ ఇంకా టెన్షన్ అనేది ఉండదు ఏది జరిగినా ఈశ్వరుని కృప వల్లనే జరుగు ఏది జరిగినా ఓకే ఈశ్వరుని కృప వల్లనే జరిగింది కానీ మంచి జరగాలి కదా ఏది జరిగినా మంచియే జరుగుతుంది మయ్యావేశ మనోయేమా ఇది ఆ సగుణ భక్తి యొక్క పరాకాష్ట దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే భేదబుద్ధి కదా నేను వేరే ఉన్నాను ఈశ్వరుడు వేరే ఉన్నాడు నేను ఇక్కడ అల్పుడను ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని వీడు భక్తి భావన చేస్తున్నప్పుడు ఆ చేసేప్పుడు దాన్ని సరిగ్గా చేయాలి కదా సరిగ్గా చేయాలి ఎలాగ సరిగ్గా చేయటం అంటే ఏ మనహ మయ ఆవేశ మనస్సును నా ఎందు ఆవేశింపజేసి చేయాలి ఎలాగంటే ఆవేశింపజేసి చేయటం అంటే నేను మీకు ఒక యానిక్ డోట్ శ్రీరామకృష్ణ వారి ఒక యానిక్ డోట్ చెప్తా ఆయన చెప్పినట్టే చెప్తాను మీకు కొంచెం ఒప్పుకు పట్టాలి ఎలాగంటే ఒక అతను ఉన్నాడు అతను నేస్తాడు బట్టలు నేస్తాడు ఏదో పంచో తువాలో ఏదో నేస్తాడు నేసి అమ్ముతాడు ఆ అమ్మేప్పుడు ఎలా అమ్ముతాడంటే ఆరునాలు ఖర్చు అయితే అర్ధ రూపాయకు అమ్ముతాడు రెండు నాలుగు లాభం వేసుకొని అమ్ముతాడు నేసేపుడు చాలా పూర్చిగా శ్రద్ధగా నేస్తాడు రెండు నాలుగు లాభం వేసుకుని అమ్ముతాడు కాబట్టి అతనికి మార్కెట్ కస్టమర్ లేదనే సమస్య లేదు ఎందుకంటే అతని దగ్గర వస్తువు బాగుంటుంది ఖరీదు చాలా కాలం కాబట్టి ఆ రెండలు అతనికి ఆదాయం వస్తుంది ఆ రెండాలతోటి మధ్యాహ్న భోజనం ఒక ఆన రాత్రి భోజనం ఒక ఆన ఆ రోజుల్లో అలా జీవిస్తూ ఉంటాడు ఈశ్వరుని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు రామనామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు అతను రాత్రి భజించిగా అరుణుని పడుతూ ఉంటాడు పడుకుంటే దొంగలు మహారాజు గారి ప్రషరీలో బంగారాన్ని ఇతర విలువైన వస్తువులని మూటకట్టి మోసపోతో పూర్వం అంతా నోట్లు కాదు అంటే వస్తురూపంగా ఉండే బరువు ఓ మూట ఆశతో పెద్ద మూట కట్టి అది మోయాలైతే జరిగిదాడుతో ఈ లోపల రాజభటులు తరువును వస్తారని మన అలో తొందరగా వెళ్ళాలి ఈ బరువు కాబట్టి వాళ్ళు చేస్తారంటే వీడు అదుగు మీద అమాయకంగా పడుకుని ఉంటాడు రామనామాన్ని జపించుకుంటూ ఇంకా నిద్రపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే పదింటికో పదకొండింటికో వీడిని బలాత్కారంగా కూలీ కింద పెట్టుకుని వీడికేదో మోయిస్తూ ఉంటాడు వాడికి ఛాయిస్ ఏమైనా వేయాల్సిందే సో మోసుకుంటూ పోతాడు పోతూ ఉంటే ఈ లోపల రాజహోటలు కరువుకు వస్తాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుని ఆ మోటని అక్కడ వదిలేసి అప్పుడు ఈ మోటతో వీడు దొరుకుతాడు స్మోకింగ్ గన్ అంటారు దున్నే దొంగ సొత్తుతో సహా ఎవడు దొరుకుతాడో వాడే దొంగ అవుతాడు సొత్తుతో సహా దొరుకుతాడు వీడు దొరికితే ఈయని వెంటనే జైల్లో పడేస్తారు తీసుకెళ్ళి మొన్నటి పొద్దున్న మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు ఇదో నిన్న సొత్తుతో సహా కొట్టుకున్నా ఉన్నాం కాబట్టి ఇంకా వీడికి ఉడి శిక్షో లేకపోతే ఖర్యాలు జైలు శిక్ష వేసేయటమే తర్వాయి అప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ కొంచెం వివేకం కలవరు ముఖం చాలా ప్రసన్నంగా ఉండడం చూసి నీ డిఫెన్స్లో నువ్వు చెప్పుకోగలుగుతాది ఏమైనా ఉందా అని అడుగుతాడు నీకు లాయర్ ఎవడండి నాకు లాయర్ ఎవడం లేదండి అక్కర్లేదు కూడా అవును నీ డిఫెన్స్లో నువ్వేమైనా చెప్పుకుంటావా నాకు డిఫెన్స్ కూడా ఏమీ లేదు మీరు ఎలా సెలవిస్తే అది నాకు అంగీకారము కాదురా బాబు నీ కథ చెప్పు అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అంటే మీరు చెప్పమంటే చెప్తాను మహారాజ్ అని మొదలు పెడతాడు నేను నా ఆదాయంతో భోజనం సంపాదించుకుని తిని విశ్రాంతిగా రాముని స్మరించుకుంటూ కొడుకున్నాను శ్రీరాముని కృప చేత చక్కగా భోజనం చేసి శ్రీరాముని యొక్క అనుగ్రహంతో వాటి అందు మీద విశ్రాంతిగా కూర్చుని పడుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ శ్రీరాముని కృపచేత ఈ దొంగలు నన్ను పట్టు చూశారు మళ్ళీ ఆయన కృపచేతనే వాళ్ళు ఆ మూత నన్ను ఎక్కి పెట్టారు ఆ శ్రీరాముని కృపచేత ఇంకా కాలాల్లో సత్తు ఉండడం చేత నేను ఆ మూత మోసుకు మోసుకుంటూ వెళ్ళాను ఇంతట్లోకి ఆ శ్రీరాముని అనుగ్రహం వల్ల పోలీసులు హరిహద్దుకు వచ్చారు పారిపోయారు ఆ శ్రీరాముడి దయ వల్ల ఆ పోలీసులు నన్ను కొట్టుకున్నారు ఆ శ్రీరాముని దయ వల్ల వీళ్ళు నన్ను జైల్లో పెడితే శ్రీరాముడి దయ వల్ల నేను జైల్లో కూడా రాత్రి హాయిగానే నిద్రపోయినాను శ్రీరాముడి అనుగ్రహం వల్ల జైల్లో స్నానం చేస్తే వాళ్ళు ఏదో టిఫిన్ కూడా పెట్టారు ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం వల్ల ముందు నిలబడి మీరు ఏ శిక్ష విధిస్తే అది శ్రీరాముడు అనుగ్రహంగా భావించి నేను ముందుకు పోతాను అని చెప్పాడు చెప్పే మ్యాజిస్ట్రేట్ అదే ఈ మీద మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అని పోలీసుని చీవర్లు పెట్టి ఈమెస్తారు ఆ సొత్తు రాజుగారికి పంపించేస్తారు దట్ ఈస్ మయ్యావేశ ఈ జీవితంలో ఇది జీవితం ఎంత చంచలమైన జీవితం అంటే కాలము మహావేగంతో పయనిస్తూ ఈ క్షణం మనకు అనుకూలమైతే మరుక్షణం అనుకూలమని చెప్పడానికి వీళ్ళు దుఃఖము వచ్చిన దుఃఖం పోతూ ఉంటుంది పోయిన దుఃఖం మళ్ళీ వస్తుంది వచ్చిన సుఖం పోతుంది పోయిన సుఖం మళ్ళీ వస్తుంది కాబట్టి సుఖ దుఃఖాలు ఇలా ప్రవాహవ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొంచెంసేపు సుఖం ఉండిపోయి దుఃఖం దుఃఖం పోయి సుఖం వస్తుంది ఎప్పుడు సుఖాన్ని రిప్లేస్ చేసి దాని దుఃఖం సుఖం విల్పి సర్కెల్ని రిప్లేస్ బై వాట్ బై దుఃఖం దుఃఖం విల్పి సర్కెల్ని రిప్లేస్ బై వాట్ సుఖం కేవలము దుఃఖము మాత్రమే నేను ఎరుగుదును అనేవాడు ఈ సృష్టిలో ఉండడు కేవల సుఖము మాత్రమే నేను ఎరుగుదును అనేవాడు కూడా సృష్టిలో ఉండడు ఈ సుఖదుఖముల ప్రవాహము అది ప్రకృతి ప్రవాహము ఆ ప్రవాహాన్ని నియంత్రించేవాడు మహామాయావి ఆ ఈశ్వరుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు వాడు నియంత్రిస్తున్నాడు సుఖాన్ని ఎందుకు చేస్తున్నాడో దుఃఖాన్ని ఎందుకు చేస్తున్నాడో తెలుసుకునేటువంటి సామర్థ్యం కూడా మనకి చాలదు సూపర్ కంప్యూటర్స్ కూడా ఆ కర్మ యొక్క గతిని కర్మ యొక్క ప్రవాహాన్ని వర్కౌట్ చేయలేవు నా కర్మనో లి దర్ ఆర్ సో మెనీ పారామీటర్స్ ఇన్ దాట్ వన్ థింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ఇన్యూమరబుల్ కాసెస్ లెక్కలేని కారణాల చేత ఒక ఘటన జరుగుతుంది ఎన్ని కారణాలు కలిసి ఘటనని ఘటిల్లు చేసేయని చెప్పడానికి సూపర్ కంప్యూటర్ కూడా చాలు అన్ని పారామీటర్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి ఒక మహాశక్తి ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటుంది ఈ జగన్నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది ఆ మహాశక్తియే ఈశ్వరుని మనం ఆయనకి కట్టుబడి ఉండడం తప్ప ఈ నాటకానికి మనం కట్టుబడే విధాము ఈ నాటకం ఎలా ఉన్నా మనకు అంగీకారమే ఈశ్వరులకు మనము సమర్పితులమైనాము అనే విధమైన శరణాగత లక్షణం ఏదైతే దాన్ని మన ఆవేశ్య అని అంటారు ఇది అధ్యాత్మంలో ఇక వస్తే విశ్వరూప సందర్శన యోగంలో చెప్పినట్టుగా వాయుర్యమోగ్ని వరుణ శాంక ఇది అధిభూతంలో మనస్సుని ఈశ్వరునిపై ఆవేశింపజేయట ఇప్పుడు మనం దృష్టి భేదదృష్టి కలిగి ఉంటాం భేదృష్టియే తప్పు భేద దృష్టి అంటే ఏమిటి ఏందో ఇది మనుషులు వాళ్ళ అవిపక్షులు ఈ మనుషుల్లో వీళ్ళు మనవాళ్ళు వీళ్ళు పరాయిండి ఈ మనవాళ్ళలో వీళ్ళు మనకు అనుకూలమైన వాళ్ళు వీళ్ళు మనకు ప్రతికూలమైన వాళ్ళు అనే సర్వత్రా మనం భేద దృష్టినే కలిగి ఉంటాం అలా భేద దృష్టి కాకుండా అభేదృష్టి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట కొనండి అభేదం అనేది కొంచెం అంత కష్టం అవ్వచ్చు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుట ఇప్పుడు కోయిలు కూసుకుని ఆ కోయిల కూతలో ఈశ్వరుని యొక్క విభూతి కలగదు మీరు గుర్తుపట్టగలరా కాకి యొక్క కాక అనే ధ్వనిలో ఈశ్వరుని యొక్క విభూతి కలదు మేఘంలో ఈశ్వరుని విభూతి ఉన్నది గాలిలో ఈశ్వరుని విభూతి సో చంద్రుడు సూర్యుడు వాయుర్ ఎమోగ్ని సో డెత్ ఇస్ డే దెర్ ఇస్ డెత్ మీరు పేపర్ తీస్తే అన్ని డెత్లే ఉంటాయి ఈ బస్సు కొట్టుకుంది అక్కడ రాలి ఇండియా హ్యాస్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ ఇన్ ది వరల్డ్ ఒక పిక్యూలియర్ డూబియస్ డిస్టింక్షన్ ఉంటుంది ప్రపంచం మొత్తంలో కూడా రోడ్డు మీద రక్తాలు ఎక్కువగా ఓడేటువంటి దేశం ఇండియానే మీరు చూసుకోండి స్టాటిస్టిక్స్ మీరు గూడూ పోయి వెరిఫై చేసుకుంటే తెలుసుకుంది చైనా కూడా మనకంటే తక్కువ డెత్సే ఉంటాయి రోడ్డు మీద డెత్సే అది ఆ డెత్ ఉన్నది ఒక చోట డెత్ ఉంటుంది ఇంకొక చోట బర్త్ ఉంటుంది ఆ బర్త్లో ఈశ్వరుని యొక్క విభూత్ ఉంటుంది డెత్లో ఈశ్వరుని యొక్క విభూత్ ఉంటుంది సో ఈ విధంగా సర్వమునందు అగ్నియందు మండి మండిపోయే సూర్యుని ఎందు ఈశ్వరుని విభూతి ఉంటుంది అట్ ది సేమ్ టైం మహాసేన్ అనేటువంటి ఆ తుఫాను వెళ్ళి బంగ్లాదేశం ముంచెత్తుంది ఆ వరుణ దాని ఎందు ఈశ్వరుని యొక్క విభూతి ఉంటుంది ఈ విధంగా సర్వమునందు అధిభూతమునందు సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించుతారు మన ప్రారంభం ఏంటంటే మనకు అధ్యాత్మంలో ఈశ్వరుణ్ణి దర్శించడం చేత కాదు చేత కాదు ఎక్కడో అధిదయం వైకుంఠంలోనూ కైలాసంలోనో ఈశ్వరులో పెద్ద ఆయన ఒకడు కూర్చున్నాడని ఇప్పుడు వాడిని దర్శించే ప్రయత్నం అది వర్కౌట్ అవ్వదు ఏదో అయినట్టు ఉంటుంది కానట్టు ఉంటుంది పోతూ ఉంటుంది కాబట్టే ఆ ఈశ్వర భక్తి అన్నది అది రెండు ముందుకి నాలుగు రెండు వెనక్కిలాగా నడుస్తూ ఉంటుంది కాబట్టి మయ్యావేశ్య మనో ఏమాం శంకరులు మయి విశ్వరూపే పరమేశ్వరే అది మయి అంటే ఆయన ద్విభుజ రూపము చతుర్భుజ రూపము అని చెప్పడం విశ్వరూపము అని చెప్తారు ఎందుకంటే కాంటెక్స్ట్ విశ్వరూపం విశ్వరూపాన్ని అంత్యతను నేను వాయుమోఘ్నిహి అని ఆ విశ్వరూప సందర్శన యోగంలోని వాక్యాన్ని మీరు ముందు పెట్టాను పరమేశ్వరి అంటే సర్వమును పరమేశ్వరి అంటే సర్వమును శాసించుకోడు ఇప్పుడు మీరు కొన్ని అంశాలను శాసిస్తూ ఉంటారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మీరే శాసిస్తారు You are the master. Lunch everything, you are the master. But about fast, when <underway> you try to look into the world, you are the master and the master of mercy. If you learn from a visitor, you will debug the karma. When somebody walks away, you will plugin the karma. So, when you see the master of mercy, the master ofWhoa compare. You, you understand yourself. You understand yourself, also manifesting yourself. Prameshwarari, కాబట్టి మీరు మీ యొక్క చిన్ని చిన్ని శాసనాన్ని చూసుకుంటారా లేకపోతే పరమేశ్వరుణ్ణి చూసుకోవాలా అలాగే చుట్టుముట్టూ ఉండే చిన్న చిన్న చిల్లర చిల్లర శాసనాన్ని చూసుకుంటే ఉపయోగం ఉండే పరమేశ్వరు సర్వేశ్వరునిపై మనం మనస్సును పెట్టాల్సి అంటే ఏమిటనమాట ఈ చుట్టూ జరిగేటువంటి ఈ వ్యవహారం ఏదైతే కలదో దీనినంత అది మీకు యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద మిషన్ యూ హ్ ఒక బిగ్ పిక్చర్లోకి వెళ్ళిపోవాలి బిగ్ పిక్చర్లోకి వెళ్ళిపోం